నాలుగు వందల డెబ్భై ఐదవ సంకీర్తన అంతర్యామీ అలసితి స్వలసితి ఎంతట నీ చొచ్చితిని కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాపపుణ్యములు నేరుపుల పోవు నీవు వద్దనకానుల సంగముల చక్క రోగములు విను విడువవు నీవు విడిపించక వినయపు దైన్యము విడువని కర్మము సనదది నీవిటూ సంతపరచకాదిలో చింతలు మైలూ మణువులు వదలవు నీవవి వద్దనక ఎదుటనే శ్రీవేంకటేశ్వర నీవదే అదన గాచితివి అట్టినక